దండ పండు వంటి కాంతిరాగం సంపాదించ మల్లె మగ్గులతో సమానమైనటువంటి పలు రమకు మహత్తరమైనటువంటి శోభ గురుస్తూ ఉన్న కురుతూ ఉండటీ ఎరుపుల్ ను ఆ పెరుపు ఏకీభరించే వరకు మహత్తరమైనటువంటి యొక్క శోభ కలుగుతూ ఉంది మనో జాతకీతన సంగీపం లేక పయ్య కొంగుతో మన్మథుల యొక్క జెండాతో సమానంగా ఉండగా పయద పైరు చెరుగు హరిపడుస్తూ ఉండగా చెరుకు విడుతుండు జగద్ది లో సంపాదిం డ వరవి వరలో నుంచి తీసాట డు ధనిపించిన తగద్ధగాయమానములైన ఒకసారి ధనిపించాట ఆ బాణాన్నిగాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి ఏమిటవి మన్మధుల యొక్క బాణములు కూడా ఎక్కువ కాలంగా ఆప్రదారమైన చిరు లోకనములున్నాయే చూపులు ఆ రాజుల యొక్క హృదయం జారిపోతూ ఉన్నాయట ఆ జగదీష్ణ యొక్క చూపులు ఆ నమ్ముద పానములతో సమానంగా ఉన్నాయట నడుస్తూ ఉంటే అందరి యొక్క మోతలున్నాయే మోత చెవులకు మనోహరంగా అవుతూ ఉందట సరి హరి రాక ఎదురు చూడుతూ వీరమోహిని వీరమోహిని అయి వీళ్ళు కూడా మోహింపు చూస్తూ ఉందటో బయలుదేరింది నాడు వచ్చిన నడో మా సర్వేశ్వరుడు ఏడు అనుకుంటూ వస్తుందట ఇక అదులో తెగవాలు మూడు లక్ష్యదం గును ఆ యొక్క ఆరు రూపాయలు చూసే వరకు రాజలోకింపు ఎ ప్రకారంగా ఉంది సమస్తమైనటువంటి ఆయుధం లావత్తు కూడా తీసి పారేశారట సమాన ఉద్రేకముగా దయ్యమదములై మహత్తరంగా చూస్తూ ఉన్నారట శరీరమే అవుతూ ఆ కామం అనే కజ్జల ఉన్నది కోజీ ఏ విదేహం తెలియకుండా ఉంది వారు వారులు తీసున్నారట మాలపు కొంట మళ్ళి పోజ నేపాల విదేహ పండ్ల సింధు కాలు సమస్తమైనటువంటి దేశంలో ఉండే వాసు ఉందండి వచ్చారట ఆ వివాహానికి వచ్చి వాళ్ళు చూస్తూ ఉన్నారు కొన్ని వారు బంగారు గు చూసిందో లేదు అని సత్తు నాకు ఓహోహోడ మేషాలు వెళ్ళి వస్తున్నాడు నాకు పెద్ద మేషం చూసిందో లేదు నిమ్మకాయ నిలబెట్టే మేషం నాది అని ఈ వేళ్ళ పని ఎట్లా ఉందట తోటికి ఇక పంపులా ధృవీకరించి వీళ్ళంతా గురువులు వెళ్ళకపోవడం లక్ష్యం చేయటం లేదట సమయమునందు ఆ సడు నాడే వెళ్ళ ఆ రథం ఆ సైన్య వలాహకుములనే ఆ రథం ఉన్నదే తీసుకొచ్చి చటి పెట్టాడు నేనున్నాడు కదా దిగా చెల్లి పక్క మూ గర్వంగా నచ్చే జంతువులు ఎవీ పులి మహాకరంగా నోడుస్తుంది గంధవ గోరుగుదలు భంగియే భోగ బలిసి వండి అవుతున్నది అవుతుంది హోగ అక్క మట్టు మాదిరిగా మళ్ళే ఆట రిభూ వల్ల రాజలోకమేమూ కూడా చుట్టూ ఉన్నారట అవపి దిగిపోనే ఆ రుక్మారిని ఒక్కసారి పట్టాడట ఆ రెండు చేతులతో తీసుకుని వచ్చే రథం మీద కూర్చోబెట్టి పట్టాడు ఆ శంఖాన్ని మూలమంతరాలు చేసినేంద ఎప్పుడైతే ఆ రుక్మిణి ఆయన రసం మీద తెచ్చించాడో నేను అని చూస్తాను ఎవరు అందరి కూడార్తిని వాళ్ళతో నీటి శద్ర జంతువులు నక్క కుక్క మొదలయ్యేది తీసుకుపోయినట్టుగా మన కన్యకును మనకి స్థానంలో పిల్లను వీడ తీసుకువెళ్లేది యుధములికాదేవిధట లేచింది రాజుల మంది కూడా కత్తులు చూసి ఆ యొక్క సగత్తులు అవతూ కూడా సత్యం చేసి లేచారట ఒక్కసారి మహాప్రలయం నవైలింది సింహములు ఊజేవాళ్ళు ఎల్ల వేసేవాళ్లు చేసేవాడు ఆ చతురంగ బలములతో వయలేదట Your dad gives <laughs> him permission... Your father just says... <laughs> This is what BConnement is... This is how he is become... This is how he is become... Travel to tekrar... Travel to apply grateful... ఎందుకమా కొంత పెళ్లి కూతురు కాదు మహా సిగ్గు చేసే ఊహ వైపుని తల ఉంటూ ఉందట చూస్తే భయం వేస్తూ ఉంది ఉరిగిపోతూ ఉంది అంటూ ఉన్నా స్వామి నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు మన యొక్క సైన్యం ఉన్నది అదొక సైన్యం మెరిసిపోయ ఆ కత్తులేవచ్చు పడు చూస్తూ ఉన్నారు సగపే మన వాదన VARANDA MOLU TITSU NU BADU MEDU TULATTO VARANDA MOLU TITSU NU BADU MEDU TULATTO SACCHA DARU MENU YEN LICCHA DARU SACCHA DARU MENU YEN LICCHA DARU NERU VARANDA MOLU TULATTO భయం వీలేదు ఇంతలోనే అవసర యాదవ్ వాహనం ఉన్నది సాత్తికి పరమస్వామి వారు ఆ నాగలేని కోట ఆ బలం ద్వకల రుణు తీసుకున్న ఆయన ఏంటే దేవత నూరు వెయ్యిపోతూ ఉన్నాయి దేణుకులు గుర్రుములు కాలు ఆసనం అయిపోతూ ఉందట పులరావస్వామి వారి యొక్క చేతి కింద ఇక క్రిషుపాలను కొట్టారు ఆ ముసలం ఉన్నదే వాఖలు చాలా ఈదన్ని చీద రెలింది శరీరం రావుతూ ముద్ద ముద్దయిందట ఆ దెబ్బలు చేత రక్తమయం విలోసడు పులరావస్వామి వారు ఇట్లు పెట్టారు కొట్టు అరవై సంవత్సరం కలిగిన ఏలుగులు పట్ల పెట్టారు అతను ఆ సరిపోయింది ఒకటి అన్నారు మహాబలాంశుడు వాడు ఆ నాగలు పెట్టి పట్టులో శరీర వ్యవస్థ కూడా మొద్దమతైపోయింది అక్కడ జనాసంధుడికి రథము రిగి ఎటుబారికి పోయేటండి सोचे नन भूमि ना फूलो ओए हाचरीय भयंमुला पीर के रतो पोडू याद वाणी की पीर रस पाहि सुदा रदो पीर रस सिमा फूलो आचै भयंमुलो सोचे नन भूमि ना फूलो El que se hace రూములు అక్కడి పొగలు రూములు నచ్చేటమ్ములు తెరస్సు అవుతున్నాయి రూమ్లు పగిలిపోతూ ఉన్నాయిలు ఇక అయిపోయిందీ అట ఏది ఆ యొక్క రాత్రి రాత్రి పూట వచ్చే యొక్క ఉందటలకు తాళలేక ఎక్కడ రోజులు ఎక్కడ ఫలైన అన్నలు వేసుకుంటూ పారిపోయారు రాజులు అవుతుంది మళ్ళీ ఇక శిశుపాలు పని ఉండే పెద్ద మూలుగులు ఉన్నాడు కొద్ది రోజు సుంద్రుడు వచ్చా అంట వచ్చే మూలుగుతూ ఉన్నాడు ఆయన బ్రతుకున్నావు కదా బ్రతుకు ఉంటే బాయ్య వస్తా బాయ్య పడుతూ అయ్యమెరుగు వగవ వలదు చే తీసుకొచ్చి కొనయిన కర్త భార్యలకి పరుగులేదు బ్రతుకున్నావు అదే తాలు దేహదారు స్వతంత్రులుగాడు ఈ దేహదారున్నాడు దేహాలు ఆత్మ స్వతంత్రుడు ఈసంత్రులయ్యే ఈ పరతంత్రుడు వీడు కర్మ అనుసారంగా నడుస్తూ ఉంటది కనుక మనకేం చేస్తాము కొన్ని యాదవులపై పదిహేడు మారులు దాటి కలిపి ఒకసారి కాదు ఈ శ్రీ దృష్టితో సార్లు యుద్ధం చేశా పదిహేడు సార్లు చదువు కన్నా పాలు చేత పొట్టుబడి ఆ బలరామస్వామి వారు ఒకసారి ఆ నాగేవ దింపెట్టడు చూపుతున్నాడు అయిపోయేదే కాసేపుడికి స్వర్ణాసైన శ్రీకృష్ణుడి కరుణ వల్ల విడిపో విడిపోయే ఆ శ్రీకృష్ణ స్వామి వారు వదిలిపెట్ట అన్నయానికి వదిలిపెట్టే ప్రత్యా పద్దెనిమిది వారు దాడి చేసి విలువది పూల నిలచేత దాడి చేసి జయమ్ము బే పద్దెనిమిదోసారి మళ్ళీ వెళ్ళాం ఇరువది మూడు అసోహ నేల సైన్యంతో పోయా పోయి సేపు చూనా ఏం చేయడు వంద సారిపోయినట్టుగా పారిపోయారా చేస్తారు ఆనందారు ఎప్పుడు ఓడిపోయి ఏడు సడని అవుతూ పోయి ప్రవలసిన గిరి మీద ఎక్కారు ఇద్దరు ఎన్ని సార్లు ఖైతే వదిలిపెడతానా అని పర్యావరణ పర్వతం అంట మొత్తం చుట్టూ గడ్డి మెట్టి అగ్గహాతం దగ్గర సార్ ఎక్కడెక్కడి నుంచి తెప్పించోడు గడ్డి వాములు అన్నీ వచ్చాయి ఇండియాలో మొత్తం గడ్డి వాములు అక్కడే చాలు ఓహ్ లేచి అడ్డే ఇచ్చా చెతటో ఫటో వంతు వదులుతూ ఉంది మంచిపోతూ ఉంది వాళ్ళు అక్కడ ఉన్నారా పోయాడు వంతులు పోయాలి అమ్మనుకొని ఈ సాధితో ఇది నిర్మూలమైపోయింది ఇహలేడు మనకు పగవాడు లేడని సంతోషించి వెళ్ళే ఆట ఆ మూడవ నాడు సంరక్షణంగా ఉన్నారని కౌలు కలుక జయజయములకు ఒక పని దానికి దుఃఖంతో వచ్చిన పని లేదురా ఈ రోజులే అవర్థుడున్నాడు ఈ సాంభవృత్వం వచ్చినప్పటికీ నీ యాపం సూచించలేదు దైవలం దైవం పూర్తిగా ఉద్రేకించి ఉంది వారి పక్కన కనుక మనకు కాలం మంచిదైనా మనం మళ్ళీ మంచి కాలం వస్తుంది అప్పుడు చేద్దాం కనుక ఏ పోదమ్మా అని తీసుకు ఆ రుక్మిణి అమ్మవారి అన్నగారే రుక్మి దోలాలు కుట్టుకుపోతున్నాయి దూది పింజ నా పనే ఉందట మహాముహు కావచ్చు మోదురుగోళ్ల కింద తోడుతున్నారట మారికి పేరు ఆ బుద్ధుడికి జగజంపు గొడుగు కావాలన్నా ఆట నాది గొడుగులు పనికిరావు జగజంపు గొడుగు అట్లా ఉందట మహాబలా సంబంధించి పారిపోయారని చూస్తూ ఉంటే వారు వేరే విడువదా విడుతీ మహాంత ఒక్కసారి చూశాడటోతాయి తెలుసు ఆమెకు ఆ కొత్త చెల్లికృతుడైనప్పటికి చుట్టుతూ వాసుకుంటూ వచ్చి ఆ పాదములుపు ఆ బయటికి చెరుగుతూ చేసిందట నిన్ను దేవదేవుని నిర్ణయం ్రహ్మేంద్రా దేవతలకు ప్రభువిం దేవతల చేత స్పోయబడవాడా సమస్తమైనటువంటి లోపములకు రక్షకుడైనవాడా లేక మహాప్ర పాపరాధం చేశావు నన్ను మన్నన చేసి కావు నా తన నన్ను మన్ననగా చేసుకుని తీసుకుని రక్షించవలసింది ప్రహో అన్నటలేదని వెన్న వింత కాదు వల్ల లేదని తప్పులేదే నేను చెప్పదు మహాపురాధు చేశాడు వీడిని కనుక చంపినట్లయితే మా తల్లిదండ్రులు ఉన్నారే పరివే తెలుగు మాధుడయ్యాడు అనే ఆనందం చేత మహత్తరమైన సంతోషపడ్డాడు ఆ సంతోషం అంతా పోయి ఈ పుత్రశోకం ఉన్నది వీడు సత్యాడు అంటే తగ్గిపోతారు ఆ కాలం నుంచే ప్రశ్నలసిందని ప్రధే పడదకా మీరు కంబలు నెప్పి నువ్వు వచ్చే రసం మీరు గుర్తులో పెట్టి బావా చందగురావయ్యా అబ్బా అదిపోదు విన్నాను నేని అన్నారు బాబా చందావయ్యాంటినీ మాటలనే వింటి మధ్యలో నుండి కొన్ని మీ మాటల్నే వింటి మొదలు నుండు గంటనే వాగంటి एंटी थौ गांती मो खांती रे 19 निंदा दिना तुलत दि विडूवानो सुवाला जन चगुवावया ఒక్క నిమిషం దేవేంద్రుడు వచ్చినప్పటికీ ముప్పై మూడు కోట్ల దేవతలతో దేవేంద్రు వచ్చిన ముక్క సంబూత్వారు ఇచ్చిన ఎవరు వచ్చినప్పటికీ సెక gutని 9గె daha లెన.? నరికి ఒక ప్రసాయ ప్రయోగించాట శక్తి ప్రయోగించాడు మూడు నా డెబ్బంతో ఏట ఎక్కడ ఎక్కడ నడుగుతూ వచ్చి ఆ గుర్రాలు నరికాడు సారసులు నరికాడు రసయావతుడు స్పూర్ణం చేసి దవానులు వాడే ఆడసలా దవానులు ఉన్నది అరణ్యము కూడా సకలి పెడుతూ ఉంటుంది దవానులు మృతు మాదిరిగా వైదేరాకట ఆ శ్రీ దృష్టిని ఒక కచ్చి డాలు తీసుకుని సాహసం చేసుకుంటా వచ్చు అన్నడు ఆ రెండు నదికి ఒక పోటు పొడిచే వరకు శరీరం వేవచ్చు కూడా అనంద పట్టుకుని ఆ రథాన్ని కట్టేట చక్కగా గురిగాడు ఆ చక్రాయుతం పెట్టి మేరకు నా రేవులు రేవులు రేవులు పెట్టుకుని కాదు పెట్టి వచ్చాడు రసం పెరిగి కావామి వారు నాడే సమస్తమైనటువంటి సైన్యాన్ని అవుతూ కూడా నాశనం చేసి విజయలక్ష్మి రాజుమారుడ వస్తువు నాట వస్తువు కట్టు కట్టి మూలితో ఏమిటా అంటే ఈ ప్రకారంగా ఉన్న ఆట అరేటి దోషము కలిగిన తంప తలదు బంధు చదువుదానా కృష్ణ ఏంటంపే అంతా ఇది చేసిన తప్పు చేసిన ముట్టని చంపు ఉంటాగ అయితే నేను చంపలేదా అంటావా తల వనగభిష్నన్నరు అరే ఫోర్ విషయా సర్వా ఆ ప్రకారంగా ఉండదు ఆ విజయ లక్ష్మీని రాజమారులైవారి తీసుకువచ్చి ఆ సుఖలగ్నము నందు పరిణయం మాటో పరిచే तरल नाच्य माडा ओ तो होड्या हात गलो गईतो नाच्य माना हरिपालि गुणले गाल्लर पालि मु